కీర్తన తొంభయంది ఏటి నేను ఏటి బుద్ధి ఎక్కడి మాయా వీటిబొయ్యే వెర్రిగాను వివేకిగాను ఆరసి కర్మముశేసి ఆవిధి నన్ను పొదిగితే దూరుదు కర్మము గొంది దూరుచునేను నేరక లంపటములు నేనే కొన్నిగట్టుకొని రుడునందుబెట్టరంటాను ఎక్కుడునా దోషములు ఎన్నైనా ఉండగాను ఒక్కరి పాపములెంతు ఉరకే నేను తిక్కబట్టి నాకు నాకే దేవతలకెల్లా ముక్కిం ఒక్కరివాడగాకుందు ఉస్సురనుకొంటాను విరతిబందు కొంత వేరే సంసారముజేతు ఎరవులవాడనే ఎప్పుడు నేను హరిది శ్రీవేంకటేశుడంతలో నన్ను నేలగా దొరనైతి అధముడదొల్లే నేను